ంబర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవీనోపశాంతిత్ అగజాన పద్మాగం గజానహర్ నిశుమనే గద భక్తముశమహి వాగీశాద్యాశ్రమనసర్వార్గా ఉపక్రమే యం నృతృ్యాశ్వస్థం నమామి గజానం శరదిందు వికాశీమందగా సారీవరలోచనామం అరవిందన సుందర అరవిందరీం శ్రీరామచంద్రకాశ్రీద పాలి జాతక సమస్త కళ్యాణ గుణాభిరా సీతముఖం భోరుగజం చీక ంతర మంగళమాతనూ గురుబ్రహ్మా గురుణు గు గురుదే మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మైురే నమరి ఓం త శ్రీ గురువ్యో నమ శివా దివ్యాత్మస్వరూపుల తల్లుల తండ్రుల ప్రారంభ సభ చాలా వైభవంగా సాగింది పెద్దలు పరమహంస పరిప్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి అనుగ్రహ పర్యవేక్షణలు మహాభారత జ్ఞాన యజ్ఞాన్ని మనం ప్రారంభించుకున్నాము పెద్దలు రామబ్రహ్మ గారు ఆంజనేయ ప్రసాద్ గారు రామచంద్రమూర్తి గారు మా మిత్రులు మల్లాపేడ శ్రీమన్నారాయణ గారు శంకరానంద సరస్వతీ స్వామి మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఆడుకుని వాడుకుని ఒకే చోట తిరిగినటువంటి వాడు మల్లాపల్లాడు శ్రీమన్నారాయణ గారు నాకు ఉపన్యాసానికి గురువు ఎవరు అంటే వారి నాన్నగారు హరికథలు చెబుతూ ఉండేవాడు కూర్చుని వినేవాడు ఆయన నువ్వు హరికథ చెప్పడానికి పనికిరావు భాస్కర శర్మ పాట మాట అంతా బాగున్నా ఎక్కువ విషయాన్ని చెప్పే అవకాశం ఒక ఉపన్యాసానికే ఉంది హరికథకు లేదు దానికి పరిమితమైనది ఎన్నెన్నో విషయాలు హరికథలో చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కనుక ఇది మానేసి ఉపన్యాసం చెప్పవయ్యా అని సలహా ఇచ్చారు ఆ తరువాత నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి దగ్గరికి అక్కడ కూడా అదృష్టం ఏమంటే వారి అబ్బాయితో కలిసి చదువుకోవడం దత్తాత్రేయులు నేను ఇద్దరం సహాధ్యాయులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది శ్రీమన్నారాయణ గారు నేను చెప్పేటువంటి ఉపన్యాస సభకు అధ్యక్షత వహించడం వారి ఆశీర్వచనాన్ని నాకు అందించడం చాలా దివ్యమైనటువంటి విషయం ఆంజనేయ ప్రసాద్ గారు ఆ చెట్టుకి ఉన్న కొమ్మలు కవిత్వం చెబుతాయి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పూర్వాశ్రమంలో గంటకు మూడు వందల పద్యాలు చెప్పేవారు ఆశువుగా ఆ భువన విజయ సభల్లో నేను కూడా పాల్గొన్నాను విజయవాడలో మణికొండ కాశీ విశ్వనాథం గారు వాళ్ళు ఏర్పాటు చేసిన సభల్లో నేను చదువుకుంటున్న రోజులు వెళ్ళి కూర్చుని వినేవాళ్ళం పిల్లలం చాలా గొప్ప సభలు జరిగేవి విశ్వనాథ సత్యనారాయణ గారు తంజాల పాపయ్య శాస్త్రి గారు పాపయ్య శాస్త్రి గారు ఓ పద్యం చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారు వరే పాపయ్య కవిత్వం ఇంకా శైశవాన్ని దాటలేదురా అన్నారు హిండు సభలో ఆ మాట అనేటప్పటికీ పాపయ్య శాస్త్రి గారు తడువుకోకుండా లేచి మైక్ తీసుకుని ఒక మాట చెప్పారు ఇది జరామరణ రహితమైనది శైశము అంటే యవ్వనం వస్తుంది తర్వాత వార్ధక్యం వస్తుంది నాశనం కూడా ఉంటుంది శైశమేమే రాలేదు అంటే ఇది ఇట్లాగే ఉంటుంది అన్నారు మేము పిల్లలం అరగంట సేపు చప్పట్లాగలేదండి అటువంటి సభలు ఉండేవి ఆ సభల్లో మహానుభావులు సిద్ధేశ్వరానంద భారతీయ స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్ని పద్యాలు ఎన్ని పద్యాలు అన్ని ఆశ్రుగా చెప్పేవారు అటువంటి మహనీయులు వారి శిష్యులు తత్ కరకమల సంజాతులు ఆ కారణం చేత పరిప్రాజక అనేటువంటి పదానికి ఖచ్చితమైన నిదర్శనం ఎవరైనా అంటే వారి ఎక్కడా ఒక్కచోట ఉండరు ఎప్పుడు ఫోన్ చేసిన అంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారో ఆ ఊరు ఉండరు ఎప్పుడూ సంచారం చేస్తూనే ఉంటారు ఆ విధంగా అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు దర్శనం చేస్తూ దివ్యమైనటువంటి సాధుతత్వంతో ఆశ్రమస్వీకారం చేసిన మహనీయుల యొక్క నేతృత్వంలో ఇది జరగడం అనేటువంటిది గొప్ప విశేషం అందున మా శ్రీమన్నారాయణ గారు పేరుకు తగిన వాడు శ్రీమంతమైన నారాయణ శబ్దం అనేక ప్రాంతాలలో అనేక చోట్ల దివ్యమైనటువంటి ఉపన్యాసాలు మొన్న నెల్లూరులో కూడా వారు చెప్పిన వేదిక మీదే నేను చెప్పాను కాబట్టి అనేక చోట్ల కలవకుండానే ఆ వేదికలను పంచుకుంటున్నాం ఈ రోజున కలిసే భాగ్యాన్ని పెద్దలు కలగజేశారు నాకు వారిని చూస్తుంటే వారి నాన్నగారిని చూసినట్టే ఉన్నది అంత దివ్యమైనటువంటి గాత్రం భవ్యమైనటువంటి వచనం వారు కూడా సామాన్యులు గారు శ్రీరంగారావు గారు చంబలమడక మాధవరామశర్మ గారు శిష్యులు ప్రారంభంలో ఒక పది నిమిషాలైనా సంస్కృతంలో మాట్లాడకుండా ఉపన్యాసం మొదలుపెట్టేవారు కాదు కొత్త అంతా సంస్కృతంలో చెప్పే ఓ పది నిమిషాలు ఆ తర్వాత తెలుగులో చెప్పేవారు ఉపన్యాసం అంత మహనీయులైనటువంటి వారి పుత్రులు కేవలం కొడుకు కాకుండా వారి అనూచానమైనటువంటి ధర్మాన్ని కూడా పునికిపుచ్చుకున్నటువంటి పుత్రులు అటువంటి వారి అధ్యక్షతలో ఆ సభలో కూర్చుని ఉండడం సభకు కారణం నేను కావడం ఆ తరువాత ఉపన్యాసానికి కూర్చోవడం నా తల్లిదండ్రులు నన్ను పెంచిన మా పెద్దన్నగారు నేను కొలుస్తున్నటువంటి పరాభట్టారిక వీరి అందరి దివ్యమైనటువంటి ఆశీస్ మహాభాగ్యం చేత ఇటువంటి అవకాశం నాకు లభించింది దీని అంతటికన్నా గొప్ప విశేషం ఏమంటే ఇందాక పెద్దలు చెప్పారు కృషికేశం అనుకున్నామని కురుక్షేత్రం అనుకున్నామని శ్రీశైలం అనుకున్నామని ఇవన్నీ చిరిగిపోయి జిల్లెళ్ళ మూడి అర్కపురికి వచ్చామని కారణం ఏమంటే ఈ అర్కపురి వాటికి ఏమీ తీసిపోదురా అని అమ్మ ఇక్కడకు తీసుకొచ్చి కూర్చోబెట్టు ఆ తల్లి అనుజ్ఞ లేకుండా మనం ఏమీ చేయలేము విశ్వనాథుని అనుగ్రహం లేకుండా కాశీ ఎట్లా వెళ్ళలేమో అమ్మ అనుగ్రహం లేకుండా కూడా ఇక్కడికి రాలేదు నా చిన్నతనంలో ఇక్కడ భాషా ప్రవీణ చదువుదామని నేను ప్రవేశం కోసం అడగడం కోసం వచ్చాను అప్పటికీ అయిపోయినాయి ఇక చేర్చుకునే అవకాశం లేదన్నారు ఒక్కరోజు ఉన్నా నేను అమ్మ పెట్టిన అన్నం తిరినా ఆ రోజు ఇక మళ్ళీ ఈ ఊరి వంక చూడలేదు వరే రారా అని అమ్మవారు తీసుకొచ్చింది ఇక్కడికి అనసూయమ్మ తల్లి పదిహేను రోజుల పాటు ఈ దివ్యక్షేత్రంలో ఉండి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆశిస్సు పొందేటువంటి భాగ్యం ఈ విధంగా కలగజేసింది ఇటువంటి దివ్యమైన అవకాశం ఇచ్చి నేను చెప్పడానికి అనేక నాకు బలం ప్రారంభోపన్యాసం ఎందుకంటే వాడు అంతటి వాడు ఇంతటి వాడు ఇవన్నీ చెప్పడం దేనికయ్యా అంటే నువ్వేమన్నా భయపడతావేమో రా నీకేం భయం లేదు ముందుకు వెళ్ళరా అని తల్లిదండ్రులు పిల్లవాడిని ఎట్లా అయితే ప్రోత్సహించి ఒక కర్మ ముందుకు పంపుతారో అలా పంపడం కోసం ఆజినయద్ గారు మా శ్రీమన్నారాయణ గారు రామచంద్ర గారు రామబ్రహ్మ గారు మీరందరూ కూడా చేయుతనిచ్చి కూర్చోబెట్టారు ఈ పసివాడు కూర్చున్నాడు వాడి చేత అమ్మ ఏది పలికిస్తే అది పలకటం రసనాంచలమునటన మాడుమ ఆ తల్లి ఆ నాడుకి చివర ఉండి నాట్యం చేస్తూ ఏ పదాలు ఏ చేతులు ఏవి పలికిస్తే అవి పలకటం ఈ పదిహేను రోజుల పాటు ఈ పసివాడు చెప్పేటువంటిది ఆశాంతం వరకు కూడా శ్రవణం చేసి ఈ పసివాడిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను పసివాడు పసివాడని ఎందుకంటున్నామంటే మా అమ్మకు నేను ఒక్కడనే చివరి కోరుకున్నాను నా తర్వాత లేరు అందరూ పెద్దవాళ్ళే ఇక్కడ ఉన్న అందరూ నాకన్నా పెద్దవాళ్ళే న్యాయంగా చెప్పేవానికన్నా వినేవాణి జ్ఞానము ఎక్కువ ఎవరంటే మొక్కళ్ళు పెడితే వచ్చింది కాదు కదా అది అనేక మంది ఉపన్యాసాలు వింటూ ఉంటారు అనేక రకాలైనటువంటి తత్వాలు ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటాయి కనుక చెప్పేవాడేదో గొప్పవాడు వినేవాడేవి తెలియనివాడు అని అనుకోవడం చాలా పొరపాటు మనం అందరం కలిసి ఈ మహాభారత యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చాం మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ ముఖ్యంగా పరమహంస పరిమరాజికాచార్య రాధానంద భారతీ స్వామివారు అలాగే మా శంకరానంద స్వామివారు నా అదృష్టం ఏమంటే నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పినా వారు కూడా వస్తారు ఒక చిత్రకూటం మాత్రమే రాలేదు ఎందుకు రాలేదు తెలియదు పసివాడి మీద కోపం వచ్చి రామాయణం అక్కడ చెప్పుకున్నాం ఎక్కడెక్కడ ఉన్న బయలుదేరి గుంటూరుంచి ఆ గుంటూరులో జరిగేటువంటి ఉపన్యాసాలు విని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు ఎంతోమంది పెద్దల ఆశీర్వచనం ఈ పశువాడికి కొండంత బలం కనుక అందరి యొక్క దివ్యాశీసులు కోరుకుంటూ ముఖ్యంగా ప్రధానంగా అమ్మ గణపతి స్వరూపమైనటువంటి హైమ ఆ ఇద్దరి యొక్క దివ్య ఆశీస్సులు కోరుకుంటూ ఈ దివ్యక్షేత్రానికి సాస్తాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ ప్రారంభం చేస్తున్నాం దివ్యమైనటువంటిది అష్టౌ శ్లోక సహస్రా అష్టౌ శ్లోకశ అకం వేత్ని సుకోవే సంజయో వేత్తి వానవా సామాన్యమైనటువంటిది కాదే మహాభారతం అసలు ముందు భారతమే భారతం కన్నా ముందు దీనికి జయము అని పేరు ఎందువల్ల జయమయ్యా పాండవులు జయిత్యారు కనుక జయమా కౌరవులు కూడా మరి ఉన్నారు కదా అక్కడ వాళ్ళు అపజయాన్ని పొందారు కదా జయం అనే పేరు ఎందుకు రావాలి అంటే మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు మూడు ఉన్నాయండి రామాయణం భారతం భాగవతం ఇప్పుడు క్లియర్గా వినపడుతుందండి పర్వాలేదా ఇందాకటి కన్నా అసలు ఇది లేకుండా ఉంటే బాగా వినపడుతుందేమో రామాయణం వినపడుతుందా ఇప్పుడు వినబట్టలేదా నా మాట వినబట్టలేదా రామాయణం భారతం భాగవతం రామాయణం వ్యక్తి చరిత్ర భారతం లోకము యొక్క చరిత్ర భాగవతం ఆత్మ యొక్క చరిత్ర తన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటిది భాగవతం లోక వ్యవహారాన్ని తెలియజేసేది భారతం తనను గురించి తాను తెలుసుకుని ఎలా ప్రవర్తించాలో తెలియజేసేది రామాయణం ఆ మనిషి ఎలా బ్రతకాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ విషయాలను మనకు తెలియజేసేది రామాయణం లోకల్లో ఎలా బ్రతకాలి వ్యవహారం ఎలా ఉంటుందో తెలియజేసేది భారతం ఆత్మ యొక్క విశేష తత్వాన్ని చెప్పేటువంటిది భాగవతం రామాయణం చెప్పుకున్నాం మనం ఎప్పుడైతే పొందాడో తన జీవితంలో ఏ విధమైన కష్టం లేకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఏ విధమైన అపప్రద లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బ్రతుకుట అనే పదానికి అర్థం ఏమిటి అసలు జీవనం బ్రతకటం అంటే ఏమిటి సర్వసాధారణంగా లోకంలో మనమందరం చేసే పని ఏమయ్యా అంటే ఉద్యోగానికి కావలసిన చదువు చదవడం ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగాన్ని పొందడం వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడపడం ఓ మంచి ముహూర్తం చూసి కళ్ళు మూయడం కూడా మంచి ముహూర్తం చూడాలి ఏమండి ఇంతే కనుక అయినట్లయితే ఇతరమైన జీవరాశులు కూడా ఈ పని చేస్తూనే ఉన్నాయి ఇంకా అవి మనకన్నా చాలా మంచివి ఎందుకంటే ఈ పూటకు దొరికితే చాలు ఆ ఆకారం తీసుకుని ఓ చెట్టు కింద పడుకుని నెమరు వేసుకుంటుందని కానీ మనం అట్లా కాదు మనకు కావాలి మన కొడుక్కి కావాలి మనవడికి ముని మనవడికి వాడి మనవడికి కూడా సంపాదించి ఎక్కడ పెట్టాలి అనేటువంటి ఆలోచన జీవితం అంతా దానికోసమే గడుపుతాం ఓ మంచి ముహూర్తం చూస్తాం వెళ్ళిపోతాం ఇంకేనా మానవ జన్మకు కావలసింది ఇంకేదైనా ఉన్నదా అనే ప్రశ్న వేసుకుంటే ఏం మనకు తెలియచేసేది కేవలం భారతం ఏ విధంగా జీవితాన్ని గడపాలి ఏ విధంగా గడిపితే అది నిజమైనటువంటి మానవ జీవన గమనం అవుతుంది ఆ విషయాన్ని మనకు తెలియజేసేది కేవలం భారతం వేద సముచ్చయము యొక్క దివ్యమైన భావమే భారతం అందుకనే భారతంలో ఉన్నది ప్రపంచంలో ఉంటుంది ప్రపంచంలో లేనిది భారతంలో లేదు భారతంలో లేనిది ప్రపంచంలో కూడా ఉండే అవకాశం అంత దివ్యమైనది భారత పెద్దలు చెప్పారు ఇది వ్యాకరణ శాస్త్రం తర్కశాస్త్రం మీమాంస వేదాంతం ఇతిహాసం లాక్షణికులు లక్షణ గ్రంథం అనేక రకాలైనటువంటి ఉపపత్తులు దీని ఎందు ఆశ్రయింపబడి ఉన్నాయి ఇన్ని రకాలుగా ఈ గ్రంథాన్ని నేను ఉంచాను అని సాక్షాత్తు వ్యాసభగవానుడే బ్రహ్మదేవునకు చెప్పినట్టుగా భారతంలోనే ఉన్నది అయ్యా ఇంత చేశాను ఏర్పాటు చేసి ఉన్నాను కానీ దాన్ని రాయడానికి లేఖకుడు ఎవడూ కనపట్టలేదు నీవు ఎవరినైనా ఇచ్చినట్టయితే నేను రాస్తానయ్యా అని వ్యాసభగవానుడు బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మదేవుడు గణపతిని లేఖకునిగా తీసుకువెళ్ళవయ్యా అని చెప్పారు వ్యాసుడు గణపతిని ప్రార్థించి గణపతిని తీసుకువస్తే గణపతి ఓ నియమం చెప్పాటండి నేను చాలా వేగంగా రాస్తానయ్యా సామాన్యుణ్ణి కాదు నీవు వేగంగా చెప్పగలిగితేనే నేను రాయడానికి కూర్చుంటా లేకపోతే లేదన్నాడు నేను వేగంగానే చెబుతా రాకపోతే నువ్వేం చేయాలి అంటే నేను చెప్పినటువంటి శ్లోక పాదములను భావార్థమును భావన చేస్తూ రాయమన్నాడా ఆ శ్లోక భావార్థాన్ని ఏం చేస్తూ రాయాలన్నాడు భావన చేస్తూ రాయమన్నాడు అక్కడక్కడ అతడు తొందరగా ముందుకు వెళ్ళిపోతుంటే కొన్ని గ్రంథులు ఏర్పాటు చేశాడు ఆ గ్రంథుల యొక్క వివరణ ఇంతవరకు ఏ పండితుడు చెప్పలేదు ఆ గ్రంథి ఏమిటో విడదీసుకుని దాన్ని తెలుసుకుని ఆయన భావన చేస్తూ రాయమన్నాడు కదా కాశ్యపు ఆగేవాడు ఈ గణపతి ఈ లోపల తర్వాత శ్లోకం ఏమిటో చూసుకునేవాడు వ్యాసు ఆ సమ్యప్రాస ఆశ్రమంలో కూర్చుని ఇంత దివ్యమైనటువంటి భారతాన్ని మనకు అందిస్తే ఆ భారతాన్ని కొంత పెంచాడు వైశంపాయను యాసుడు ఇచ్చిన భారతమే కాకుండా జనమే చేయుని సందర్భంలో భారత ప్రవచనం చేయడానికి వచ్చాడు వైశంపాయను ఆయన కొంత భారతాన్ని పెంచాడు ఆ తరువాత దాన్ని నైమిషారణ్యంలో సూతుల వారు ప్రవచనం చేశారు ఆయన ప్రవచనం చేస్తూ ఇంకా కొంత పెంచారు అలా పెరిగి పెరిగి అది లక్ష శ్లోకములకు వచ్చిందండి ఒక లక్ష శ్లోకాలకు పెరిగినటువంటి భారతములు అయితే ఒక్కొక్కరి భారతం ఒక్కొక్క విధంగా ప్రారంభమైంది వ్యాస భగవానుడు మాత్రం ఎక్కడ ప్రారంభం చేశాడు అంటే ఉపరిచర వసువు దగ్గర ప్రారంభం చేశాడు చాలా దివ్యమైనటువంటిది తల్లసాని పంటన గారు మను చరిత్ర ఎట్లా అందించారో రామరాజభూషణుడు వసుచరిత్ర అని అందించాడు మనం చాలా దివ్యమైనటువంటిది ఆ వసువు యొక్క దివ్యమైనటువంటి తత్వమే అసలు ఈ భారతానికి మూలమండి సామాన్యమైనటువంటి వారు కాదు శత శతమం యోగ్యసే నిరావర్తిత సర్వం కల్పయి వసూనాం ఈ వసురాజు వంద యజ్ఞములు చేశాడు అంతేకాదు దివ్యమైన తపస్సు చేశాడు సర్వసాధారణంగా శతమం కల్పయ్య ఎప్పుడైతే వంద యజ్ఞాలు చేశాడో ఆయనకు ఉద్యోగం వస్తుంది ఏమిటా ఉద్యోగము అంటే దేవేంద్ర పదవి అప్పటికే అప్పుడున్నటువంటి దేవేంద్రులకు సందేహం కలిగింది ఈ వసువు ఈ పదవికి వస్తాడేమో అని సందేహం అసలు భారత ప్రారంభంలోనే ఇప్పుడు ఉన్న భారతదేశాన్ని వ్యాసుడు చూపించాడు ఎలా చూపించాడో చూద్దాం ఆ వసువు అంత గొప్పగా యజ్ఞాన్ని పూర్తి చేసి దివ్యమైన తపస్సు చేస్తే దేవేంద్రునకు సందేహం కలిగిందండి సందేహం కలిగి నారాయణుని వద్దకు వెళ్ళి నారాయణుని వెంట పెట్టుకుని వసువు వద్దకు వచ్చారు ఆ వసువుని ప్రతిమలాడుకున్నాడు దేవేంద్రుడు ఏమయ్యా నీకొక దివ్యమైన విమానం ఇస్తాను ఆ విమానంలోనే జీవితాంతం నివసించేటువంటి దివ్యమైన వసతులన్నీ ఏర్పాటై ఉన్న విమానం ఇస్తా ఈ లోకల్లో నీవు చెప్పినటువంటి పని జరిగేటువంటి స్థితిని ఏర్పాటు చేస్తా భూమండలం నీవు చక్రవర్తి అవుతావు నీ మాటకు తిరుగు ఉండదు ఇన్ని రకాలుగా నీకు వసతులు నేను కల్పిస్తానయ్యా దేవేంద్ర పదవిని వదులుకోవయ్యా అని దేవేంద్రుడే సాక్షాత్తు నారాయణుని సమక్షంలో ఈ వసువుని అర్థించాడు నేను ఈ పదవిలోనే ఉంటాను నువ్వు కంటెస్ట్ చెయ్యొద్దు నీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు ఇస్తానని ఇప్పుడు మంత్రులు అడుగుతున్నారా లేదా చెప్పండి ఈ స్థితిని ఎప్పుడు చూపించాడు వ్యాసభగవానుడు ఏనాడో చూపించాడు ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కనుక పదవిని కాపాడుకోవటం కోసం ఆ వసువునకు దివ్యమైన విమానాన్ని ఇస్తే ఆ వసువు గిరిక అనే కన్యను వివాహం చేసుకుంటాడు ఆ విమానాన్ని అధిరోహించి పైననే ఉండి కింద జరుగుతున్నటువంటి రాజకీయ కార్యకలాపాలను దర్శించడం చేత ఆయన ఎప్పుడూ పైనే ఉంటాడు కనుక ఆయనకి ఉపరి చెర్ర వసువు అని పేరు వచ్చింది భూమి మీద ఉండడు పైన తిరుగుతూ ఉంటాడు కనుక ఉపరి వసువు అని పేరు వచ్చింది ఆయన ఒకనొక సమయంలో తండ్రి ఆజ్ఞను అనుసరించి ఈ ఉపరి వసువు అరణ్యానికి వేటకు వెళ్ళాడు ఆ వెళ్ళిన సందర్భంలో అతని భార్య అయిన గిరిక ఋతుమతి అయి ఉన్నది ఆ సందర్భంలో ఇతనికి భార్య గుర్తుకు ఎవరికి ఈ ఉపరి చెర అతను అరణ్యంలో వేటాడడానికి వెళ్ళాడు తండ్రి ఆజ్ఞ ఎంత భార్యకు గుర్తుకొచ్చినా ఓసారి చూడాలి అనిపించినా అప్పటి ఆచారం ప్రకారం తండ్రి ఆజ్ఞను అనుసరించడమే తప్ప ఒక్కసారి మా చూసొస్తాను అని అడిగే అవకాశం ఇవాటి రోజున తండ్రికి తన భార్యను పరిచయం చేసే కొడుకుండవచ్చు ఆ రోజున తన తండ్రి ఆజ్ఞను అనుసరించడం తప్ప ఇంకో మాట మాట్లాడే అవకాశం లేదు ఆ స్థితిలో ఎప్పుడైతే భార్యకు గుర్తుకు వచ్చి మనస్సు ఆగక రేతస్సు స్ఖలనమైతే ఇంత దివ్యమైన తపస్సు చేసి ఎన్ని యజ్ఞములు చేసిన శక్తి కలిగినటువంటి తన యొక్క రేతస్సు సామాన్య పురుషుని రేతస్సు వలె వృధా వీలు లేదు అని ఒక ఆకు తీసుకుని దొప్పగా చేసి ఆ దొప్పలో ఈ రేతస్సును ఉంచి ఒక డేగను పిలిచి ఆ డేగకు ఇచ్చి తన భార్యకు అందించమని చెప్పాడు ఆ పక్షి దాన్ని సందర్భంలో ఇంకొక పక్షి దాన్ని ఆ రెండూ యుద్ధం చేస్తున్న సందర్భంలో కాళ్లకు మధ్య ఇరిగించుకుని ఉంచినటువంటి ఆ రేతస్సు యొక్క నిధి జారి కింద పడింది శాపవశించేత అదే కింద ఉన్నటువంటి జలరాశిలో మధ్యమై పడి ఉన్న అప్సర కాంత ఆ రేతస్సును త్రావి ఆ మత్స్యము గర్భవతి అని చేపలు పట్టేవాడు ఆ చేపలు పట్టి దాన్ని తీసుకువెళ్ళి తరిగితే ఇద్దరు పిల్లలు బయటపడ్డారు కవల పిల్లలు ఒకటి పురుష రూపము రెండు స్త్రీతత్వము జాగ్రత్తగా విందాం ఈ పురుష రూపంలో ఉన్నదే సాక్షాత్తు సూర్య భగవాను స్త్రీరూపంలో ఉన్నది చంద్రుడు అంతరార్ధ భారతమని వేదుల వారు ఒక గ్రంథాన్ని రచించారు దాంట్లో నిరూపించాడు ఆయన మనం కూడా ముందు ముందు జరిగేటువంటి భారతంలో వారు ఎట్లా సూర్యుడయ్యాడు ఈమె ఎట్లా చంద్రుడయ్యింది అనేటువంటిది మనం కూడా నిరూపించుకుంటాం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఈ ఇద్దరు పిల్లలను ఎక్కడ ఎటువంటి దివ్యమైనటువంటి సంపద లభించినా రాజుకు అప్పగించడం ఆచారం కనుక ఆ భెస్తవాడు ఈ ఇద్దరు పిల్లలను తీసుకువెళ్ళి రాజు అయినటువంటి ఉపరిచర వసువుకు అప్పజెప్పాడు మగపిల్లవాణ్ణి మాత్రం తానే అడ్డు పెట్టుకున్నాడు ఆడపిల్లను బెస్తవాడికే ఇచ్చాడు ఆ పిల్లను తెచ్చి పెంచాడు ఈ పెస్తవాడు చేపలు పట్టేవాడు అక్కడ పెరగటం చేతనే ఆవిడ మత్స్యగంధి అనే పేరు వచ్చింది ఆమెయే సత్యవతి న్యాయంగా ఆవిడ చేపలు పట్టేవాని కూతురు కాదు ఉపరిచర వసువు యొక్క కూతురు ఒక అక్షరకాంత గర్భము నుండి వచ్చినది కనుకనే దివ్యమైనటువంటి సౌందర్యం సామాన్యమైన సౌందర్యం కాదు అటువంటి దివ్యతత్వం కలిగినటువంటి ఆ పిల్ల పడవ నడిపే సందర్భంలో మహానుభావుడై క్రాంతదర్శి దివ్యమైన తత్వాన్ని లోకానికి అందించి స్మృతులను అందించినటువంటి మహనీయుడు పరాశరుడు అటు ఎక్కువగా వచ్చాడు ఆ నది ఒడ్డున వచ్చాడు ఆ పరాశరుని దృష్టి ఆ పిల్ల మీద పడింది మనం చాలా తేలికగా వ్యాసుని వరకు వచ్చేసేయాలి అందుకోసమే ముందుకు సమయం కూడా ఇంకా మనకి బావు కంటే ఉన్నది ఎందుకంటే పన్నెండు అవుతుంది ప్రారంభం కనుక అల్పారంభ క్షేమకర మొదటి రోజున చాలా కొద్దిగా చెప్పుకోవడం అందులో చెప్పారు కదండి పశువులని పెద్దలు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే దిగ్గజాలు ఉన్నాయి ఇక్కడ ఆ కారణం చేత భయం కూడా కొంత ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయాలనుకోండి నో ప్రాబ్లం అబద్ధంబా సుబద్ధంబా పుట్టి పుత్రో వినాయక అని అయ్యా కనుక దివ్యాత్మ స్వరూపులరా ఎందుకంటే శ్రీమన్నారాయణ కనపడతల్లా రంగారావు గారే కనపడుతున్నారు అంత వాత్సల్యం వారికి నా పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు వారి కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళం ఒకే చోటు ఉన్నాం కనుక దివ్యాత్మ స్వరూపులరా జయగోపాలకృష్ణ భగవానుకి పలాశరుల వారు ఆ నది ఒడ్డున వచ్చారు దైవ సంకల్పం అని ఒకటి ఉంటుందండి మనకు అనుభవంలో ఉన్నది ఋషికేశం పెడదామనుకున్నాం రవిశంకర్ గారి సత్రం ఉన్నది అక్కడ అందులో ఏసీ రూమ్లు ఉంటాయి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు అనుకున్నాం లేదా శ్రీశైలం పెడదాం అనుకున్నాం లేదా కురుక్షేత్రం అనుకున్నాం మనం ఎన్ని సంకల్పాలు చేసినా అమ్మ సంకల్పము వేరుగా ఉంది కనుక ఎక్కడెక్కడ వాళ్ళను ఏం చేసిందండి ఇక్కడ కూర్చుడు ఎలా ఉన్నా సరే భారత్ అని చెప్పాలి ఏమండి కనుక దైవ సంకల్పం అనేది ఒకటి ఉంది ఆ దైవ సంకల్పం చేతనే అంతటి మహనీయుడు ఎంత వయస్సు ఎవరికీ తెలియనటువంటి వాడు అటువంటి పరాశరుడు కేవలం అష్టావర్షా సత్యవతి అప్పటికి ఆవిడ వయస్సు ఎంత ఎనిమిదేళ్ల పిల్ల ఎనిమిదేళ్ల పిల్ల ఎందు మనస్సు కలిగింది ఎవరికి అంటే పరాశ్రమ ఏం విచిత్రం ఎప్పుడైతే ఆ విషయం లోపల సంకల్పం కలిగిందో వెంటనే ఆ పడవ నడుపుతున్న పిల్లకు చెప్పాడు ఆ విషయాలు అయ్యా మీరు అనుకుంటున్నటువంటి కోరిక తీర్చడానికి సరిపడినటువంటి శారీరక స్థితి నాకు ఎందువల్ల అయం బాలా నేను పసిదాన్నయ్యా ఇటువంటి మహానుభావుడు ఈ విధంగా ఆలోచించడం న్యాయమేనా అడిగింది ఎప్పుడైతే ఆ మాట అన్నదో ఆ భగవత్ సంకల్పం యొక్క బలంచేత ఆ పిల్ల అప్పటికప్పుడు రజస్వలా అయ్యింది అని చెప్పింది భారం అప్పటికప్పుడు రజస్వల అయ్యింది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ పిల్లకు అర్థమైంది ఇతడు సామాన్యమైనటువంటి ఏదో తపస్సు చేసుకుని ఓ చెట్టు కింద కూర్చుని ముక్కు మూసుకునేటువంటి వాడు సాక్షాత్ భగవద్ అంశ సంభూతుడు లేకపోతే ఇలా జరగదు అనేటువంటి స్థితిలో అతడి కోరికను మన్నిస్తూనే ఇంత దివ్యమైనటువంటి పట్ట పగలు ఏ విధంగా నీవు కోరుకున్నావయ్యా తన యొక్క చేత పరాశరుల వారు మొత్తమంతా ఆ ప్రాంతాన్ని దేనితో నింపారయ్యా అంటే మేఘములతో నింపారటండి మొత్తం అంతా మేఘాలతో నింపేశాం చీ చీకటి అయిపోయింది అంత చీకటి అయిన ప్రాంతం కనుకనే కృష్ణ అని పేరొచ్చింది అది ద్వీపము కనుకనే ఆ ద్వీపములో జన్మించిన వాడు కనుక అని పేరు వచ్చింది ఎవరికి కేవలం సత్యోగర్భంచేత ఆ మత్స్యగంధి దివ్యమైనటువంటి పురుషులకు జన్మనిచ్చింది యోగశక్తి చేత పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడయ్యాడండి ఇతడు సాత్యవతేయుడు ఆమె పేరు సత్యవతి శరీరం నుండి ఆ మత్స్యముల గంధం రావడం చేత మత్స్యగంధి అని పేరు వచ్చింది కానీ వస్తుత పెట్టినటువంటి పేరు సత్యవతి ఎందుకు సత్యవతి అని పేరు వచ్చింది వంతము అంటే తత్వము అని అర్థం సత్యము యొక్క దివ్యమైన తత్వం తత్వమే సత్యవతి భారతం మూల బీజం అంటే సత్యవతే ఆవిడ లేకపోతే మహాభారతమే లేదు ముగ్గురు ప్రధానమని చెప్పారండి భారతంలో పెద్దలు మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ ముగ్గురు లేకపోతే భారతం లేదయ్యా అన్నారు ఎవరయ్యా అంటే సత్యవతి రెండవది ధృతరాష్ట్రుడు మూడవది ధర్మరాజు ఈ ముగ్గురు ప్రాణం దీనికి ఈ మూడు ప్రాణాలు కాక ఉపప్రాణములు ఎవయ్యా అంటే ప్రధానమైన ఉపప్రాణం కృష్ణ పరమాత్మ రెండవది ఎవరయ్యా అంటే దుర్యోధనుడు ఈ ఐదుగురు తప్ప భారతం అనేక రకాలైన విశేషాలు వర్ణించి చెప్పారు వారు ఒక రెండు గంటల సేపు వారి దగ్గర కూర్చునే అవకాశం లభించింది ఎన్నో ఎన్నో విషయాలు కొన్ని సంవత్సరాల పాటు ఆలోచించగలిగినటువంటి విశేషాలు చెప్పినటువంటి మహానుభావు కనుక పౌరాణిక కుల గురువు అందులో ఏమాత్రం సందేహం లేనటువంటి మీరు మల్లాదివారు ఏమండి కనుక ఆ యొక్క దివ్యమైన తత్వం చేత సజ్జోకర్పంలోనే ఓ పిల్లవాడిని పూర్తి ఆ పిల్లవాడు లోకశక్తి చేత తనకు తాను పెద్దవాడయ్యాడు ఎవరో పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు చెప్పించి అటువంటిది కాకుండా కారణం ఏమంటే భాగవతం చెప్పినటువంటి ఇరవై అవతారములలో పదిహేడవ అవతారము వ్యాస భగవాను సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అంశంతో ఆవిర్భవించినటువంటి వాడు ఒక కర్మ గురించి అవతరించారు వేదములు కుప్పలుగా పడి ఉన్నటువంటి వేదములను వ్యాసము చేయటం చేతనే వేదవ్యాసులు అనేటువంటి పేరు వచ్చింది వ్యాసము చేయుట అంటే విశదీకరించుటే అర్థం మనకు చిన్నప్పుడు పరీక్షలు ఇచ్చినప్పుడు చెప్తారు కదండీ అడవులు వ్యాసము వ్రాయుము దాని గురించి ఓ రెండు పేజీలు వ్యాసం వ్రాయాలి అట్లాగే కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చిన్న భిన్నముగా పడి ఉన్నటువంటి వేదములను విభజించి ఒక విధమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేసి వాటికి నాకరణములు చేసి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేదములని నామకరణం చేసి వాటిల్ని వ్యాసం చేశారు కనుక వేద వ్యాసుడు అధర్వవేదము అనాలండి అధర్వణ వేదము అనకూడదు అట్లాగే గజేంద్ర మోక్షణ ఘట్టము అనాలి కానీ గజేంద్ర మోక్షం అని మాత్రం అనకూడదు అక్కడన్నా పెట్టి తీరాలి ఇక్కడ తీసేయాలి ఎందుకు తీసేయాలో మనకు భారతంలో వస్తుంది మనం చెప్పుకుందాం ముందుగానే చెబితే పేపర్ అవుట్ అయిపోతుంది కనుక గజేంద్ర మోక్షణ ఘట్టం అనాలి ఇక్కడ అధర్వభవేదము అనాలి అధర్వణ వేదము అంటే శబ్ద దోషము ఏర్పడు కనుక ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మవేదం నాలుగు వేదాలను ఏర్పాటు చేసి నామకరణం చేసి వ్యాసం చేశాడు కనుక వేదవ్యాసుడు అని పేరు వచ్చి ఉన్న ద్వీపంలో జన్మించాడు కనుక కృష్ణద్వైపాయనుడు అని పేరు సత్యవతి పుత్రుడు గనుక సాత్యవతేయుడు అని పేరు వచ్చింది పరాశరుని పుత్రుడు గనుక పారాశర్యుడు అని పేరు కూడా వచ్చింది సాక్షాత్తు నారాయణుడు కనుకనే పాదరాయణుడు అని పేరు వచ్చింది అంతే తప్ప పాదరాయణుడు అంటే అదేదో తప్పు అర్థం కాదండి చాలామంది ఏదైనా అక్రమ సంబంధం కనపడితే అదేదో పాదరాయణ సంబంధంలే అంటూ ఉంటారు పెద్దలు ఎందుకు దాన్ని ఒప్పుకున్నారో తెలియదు పాదరాయణుడు అంటే సాక్షాత్తు నారాయణుడే దివ్యమైనటువంటి తత్వం అందువల్ల పాదరాయణుడు అని పేరు వచ్చింది తప్ప వేరే ఉద్దేశమేది కాదు బయట మనం అనుకునేటువంటిది మాత్రం కాదు ఎన్ని రకాలైనటువంటి దివ్యమైన తత్వములు కలిగినటువంటి సాక్షాత్ వ్యాసభగవాను చేత సామాన్యమైన మానవుడు కూడా వేదాధ్యయనము చేయలేనటువంటి వాడు ఆ వేదములలో ఉండేటువంటి తత్వములను భావములను అవఘతం చేసుకోవడానికి స్థితిని కల్పిస్తూ అందించినటువంటి ఇతిహాసమే ఈ శ్రీమన్ మహాభారతం చాలా దివ్యమైనటువంటిది భారతం ద్వారా ముఖ్యంగా దుర్యోధనుడు ఏం చేశాడు ధర్మరాజుడు ఏం చేశాడు ఇటువంటి విషయాల అలా చేయటం వల్ల ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తే సర్వవేదముల సారము మనం ముందు ఉంటుంది ఇందాక పెద్దలు శ్రీమన్నారాయణ గారు చెప్పారు రామాయణం ఎలా ఉండాలో చెప్పింది భారతం ఎలా ఉన్నావో చెబుతోంది రేణు వేయించేస్తున్నావురా దుర్యోధనులాగా చేసావా ఏమవుతావో దుర్యోధనుడే చూపించాడు ధర్మరాజులాగా ఆచరించావా ఏమయ్యాడో ధర్మరాజు పాత్ర చూపించింది చిడ్డ చివరికి సహదేవుని పాత్ర కూడా ఎన్నో ధర్మాలు చెప్పింది ఈ భారతంలో సాధారణంగా వదిలేస్తూ ఉంటారు సహదేవుని గురించి పెద్దగా పట్టించుకోరు కేవలం మనకు కావలసింది ఏదంటే కురుక్షేత్ర సంగ్రామం ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీల దుర్యోధనుని మాటలు అర్జునుని ప్రతిజ్ఞలు ధర్మరాజు యొక్క నీతి విదురుడు చెప్పినటువంటి విదుర నీతి ధృతరాష్ట్రుడు కూడా ధర్మం తెలిసినవాడే ధృతరాష్ట్రుడు కూడా ఎన్నో ధర్మాలు చెప్పాడు భారతంలో ధృతరాష్ట్రుని వద్దకు సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు వచ్చారు వాళ్ళు అనేకమైన ధర్మాలు చెబితే ఆ చెప్పినటువంటి ధర్మాలకు ఉపధర్మాన్ని చెప్పాడు ధృతరాష్ట్రుడు భారతంలోనే చాలా దిగ్గంగా చెప్పాడు ఇన్ని చెప్పి అయినా నా పెద్ద కొడుకు వచ్చేటప్పటికి నేనేం చేయలేకపోతున్నాను అన్నాడు ఆ కారణం చేతనే సర్వము కౌరవ సేనతో సహా మొత్తం అంతా నాశనం మనకు భారతం ఉపదేశం చేశారు కనుక ఏం చేస్తే ఏమవుతామో మనకు తెలియజేసేటువంటిది భారతము ఎలా నడుచుకోవాలో తెలియజేసేటువంటిది భారతం ఎలా ప్రవర్తిస్తే ఎలా పాడైపోతామో పాత్రతో సహా చూపించినటువంటిది భారతం అంత దివ్యమైనటువంటి చరిత్రను ఈ రోజున మనం చెప్పుకోవడానికి కూర్చున్నాము ఇక్కడ ప్రారంభం చేసి తింటే గారులే తినాలి వింటే భారతం వినాలి అని పెద్దలు చెప్పారు ఏం అనుకోకపోతే గాడలు తినడానికి నేను ఒప్పుకోదు భారతం అనటానికే ఒప్పుకుంటాను తింటే భక్తాయాసం వస్తుంది వింటే జ్ఞానం వస్తుంది ఆయాసం కన్నా జ్ఞానం గొప్పది కదండి అనేవాడికి కూడా జ్ఞానం కలుగుతుంది ఒక్కొక్క సందర్భంలో అనుభవంతో చెబుతున్నానండి ఒక్కొక్క సన్నివేశాన్ని చెబుతున్నప్పుడు ఆ సన్నివేశం నేను అనుభవిస్తున్నట్టుగా భావన కలిగితే ఏదో తెలియని ఆనందం కలుగుతూ చెప్పేటువంటి వాడికి అటువంటి ఆనందం కలిగితే వినేవాడికి కూడా తప్పకుండా కలుగుతుంది అనేటువంటి విశ్వాసం ఉండదు అటువంటి ఆనందం ఎప్పుడు పొందగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ భారతం మొత్తం సార్థకత సార్థక పొందుతుంది అటువంటి దివ్యమైన భారతాన్ని మొదలు పెట్టి సాయంకాలం చెప్పుకున్నాం మొట్టమొదటి శ్లోకం అయితే చెప్పుకున్నాం అయ్యా ఎన్ని శ్లోకాలున్నాయి దాన్ని మహానుభావులు ఇంతమంది పెంచి పెద్ద చేశారు ముగ్గురు త్రిమూర్తుల్లాగా వ్యాసభగవానుడు వైశంపయనుడు శౌతి ఈ ముగ్గురు కూడా దివ్యమైనటువంటి భారతాన్ని మనకు అందించారు తదోజయము రయ్య జయం అని చెప్పబడినటువంటి దివ్యమైనటువంటి భారతం వ్యాస భగవానుడు పుట్టాడు ఈ పూట ఆ వ్యాస భగవానుడు పెరిగి పెద్దవాడై అప్పటికప్పుడు ఆ తల్లికి చెప్పాడు ఏమని చెప్పాడు అమ్మ నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందు ఉంటానమ్మా నేను కానుక యజ్ఞము కొరకు వచ్చాను ఆ యజ్ఞం పరిపూర్తి అయ్యేంతవరకు ఎవరితో కలిసి ఉండే అవకాశం లేదు కనుక నాకు ఆ యజ్ఞానికి అనుమతి ఇవ్వవలసింది అని జన్మనిచ్చినటువంటి తల్లికి ముందుగా నమస్కరించి ఆ తరువాత పరాశరుణకు నమస్కరించి అక్కడ నుండి నిష్క్రమించడానికి సిద్ధపడ్డారు మనం కూడా నిష్క్రమిద్దాం ఎన్నింటికి ప్రారంభం అది ఐదున్నర బాగుంది అసలు ఆరింటికో ఆరున్నరకో అయితే ఇక్కడి నుంచి వెళ్ళం కదా ఆ బయట కుర్చీలు వేసుకు హాయిగా కుర్చీలు వేసుకుని మైకు పెట్టుకుంటే ఈ రీజ్ సౌండ్ లేకుండా ఉంటుంది చాలా కమ్మగా వినపడుతుంది చెప్పేటువంటి వాళ్లకు ప్రశాంతంగా ఉంటుంది సాయంకాలం అప్పటికి చీకటి పడుతుంది కనుక మనకి లైట్తో పని లేదు ఎందుకంటే ఇది హరికథ కాదు నాటకం కాదు నేను కనబడవలసిన పనిలే వినబడితే చాలు ఏమండోయ్ పేరు భాస్కరుడే కాని బాహ నాస్తి ఏమండోయ్ రెండోది ఇంటి పేరు కూడా బుర్రా ఎందుకు బుర్రా అంటే అది లేదు కనుక ఇంటి పేరైనా పెట్టుకుందాం పెట్టుకున్నాం ఉంటే పేరు పెట్టుకోవలసిన పనేముంది ఆ బొమ్మ వేసినప్పుడు అది ఏదో తెలియదేమో అని కింద పేరు రాస్తారు అట్లాగే ఎందుకంటే దాని ధర్మాలు ఆ బొమ్మలో లేవు గనుక అట్లాగే ఇక్కడ కూడా ఏమీ లేదు కనుక ఇంటి పేరున్నా పెట్టుకుందామని పెట్టుకుందాం అయ్యా కనుక చక్కగా సాయంకాలం ఐదున్నర కూర్చుందాం మరలా ప్రారంభం చేసి మనం చేసుకుందాం అని మనం చేస్తూ పెద్దలందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ముఖ్యంగా ఇద్దరు స్వాములకు పాదాభివందనం చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాన్యాయమాగేణిం గోబ్రాహ్మణే శుభమంతు